సో ఏదో ఒక యూనిట్ డిఫైన్ చేసుకుని మనం మాట్లాడాల్సి ఉంటుంది అమెరికాలో వాళ్ళు ఒక వ్యక్తి నాతో అన్నాడు ఈ మధ్యన బాగా హార్డ్ వర్క్ చేస్తున్నారండి పది పౌండ్లు తగ్గానండి అన్నాడు అంటే నువ్వు మూడు కేజీలు తగ్గావు నువ్వు కబుర్లు చెప్పకని చెప్పాను కనీసం ఐదు కేజీలైనా తగ్గాలి మూడు కేజీలు తగ్గడం నేను అన్న అది ఇట్స్ నాట్ ఈజీ గురికే చెప్తున్నా యూ నీడ్ ఎ యూనిట్ దట్ ఈజ్ వాట్ ఐ మీన్ యూ నీడ్ ఎూనిట్ యూనిట్ని బట్టే మనం మాట్లాడడం అనేది కుదురుతుంది అలాగే ఇక్కడ ఆనందానికి కూడా ఒక యూనిట్ స ఏకో మానుష ఆనంద వన్ యూనిట్ ఆఫ్ మానుష ఆనంద అండ్ ఫ్రమ్ దెన్ ఆన్వర్డ్స్ హండ్రెడ్ టైమ్స్ హండ్రెడ్ టైమ్స్ అలా ఉంటుంది వాట్ ఈజ్ దట్ యూనిట్ అంటే ఒక వ్యక్తిని చూపి ఆనందం అన్నది వ్యక్తినిష్టం అండి చేతన పురుషనిష్టంగా ఉంటుంది ఆనందం ఆనందం ఏదో పొట్లాల్లోనో లేకపోతే బాహ్యం ముందు ఉండే వస్తువుల్లోనూ ఉంటే మీరు మనిషిని చూపించక్కర్లేదు అవే చూపించి పోయిది ఆనందము అని చెప్పచ్చు కానీ మనిషి లేందే చేతన పురుషులు ఏందే ఆనందానికి మీమాంస కుదరదు కాబట్టి ఒక వ్యక్తిని చూపిస్తున్నారు ఎటువంటి వ్యక్తి అంటే యువా ప్రథమవయా యువా అంటే ప్రథమ అంటున్నారు శంకరులు అంటే ఆయన ఏం చేశారంటే జీవితానంతని రెండు భాగాలు చేశారా పూర్వవయాహ ఇత్యర్థ భాగాలు చేసి మొదటి వయస్సు ఉత్తర వయస్సు దానికి లెక్క ఏమిటంటే నలభై వరకు పూర్వవయాహ యాభై నుంచి ఉత్తర వయాహ అని ఒక లెక్క ఓ బండ లెక్క ఎందుకంటే శతమానం భవతే గనక వందేళ్ళు అని ఇప్పుడు వందేళ్ళు అనుకోవడానికి వీలు లేదనుకోండి ఎనభై అనుకున్నారనుకోండి నలభై దాకా పూర్వ నలభై నుంచి ఉత్తర వయస్సు జత అలా వాడతారు నేను ఉత్తర వయస్సులో ఉన్నాను అని అంటారు ఉత్తర వయస్సులో ఉన్నాను అంటే ఆ పూర్వ వయస్సులో లభించినటువంటి ఆ అనుభవ భోగ బాగా డైల్యూట్ అయిపోతుంది పూర్వ వయస్సులో వాడు ఏది కావాలంటే అదే భక్షించగలడం ఉత్తర వయస్సులో అలా తినలేడు తినేప్పుడే భయపడిపోతూ ఉంటాడు తిన వెంటనే టాబ్లెట్ వేసుకోవాలని ఇది అనేది సమ్ ప్రాబ్లమ్స్ సో ఆ విధంగా ఉత్తర వయసు యొక్క లక్షణం అలా ఉంటుంది ఇక్కడ యువ అంటే ప్రథమ వయా అంటే పదిహేడేళ్ళు పద్దెనిమిది ఏళ్ళని కాదు అక్కడ అర్థం ఫస్ట్ పార్ట్ ఆఫ్ ది లైఫ్ సాధు యువేతి సాధుశ్చాసం యువా చేతి యూనో విశేషణం వీడు మామూలు యువ కాదు సాధు యువ ఆ యువన అంటే యువకునకు సాధుహోనో విశేషణం సాధుశ్చాసం యువ సాధువు పుల్లింగం సమాసంలో సాధువు అయిపోతుంది సో సాధు అయినటువంటి యువకుడు అంటే మంచివాడైన బుద్ధిమంతుడైన యువకుడు అలా ఎందుకు చెప్పాల్సి వచ్చిందో తెలిసిన వాడు బుద్ధిమంతుడైన యువకుడు కాకపోతే అంటే హీజ్ గివెన్ టు రాంగ్ డూయింగ్ ఎడిక్టెడ్ టు అన్డిజైరబుల్ థింగ్స్ దాని వాడికి వచ్చి ఆనందం బాగా డైల్యూట్ అయిపోతుంది అంచేత మన యూనిట్లో పడదది ఇప్పుడు బాగా పొగరమోత యువ అనుకోండి ఓ హీరో హొండా కొనుక్కుంటాడు నేను ఎరుగుతున్నాను అలాంటి యువాలని కొని వాడేమో డెబ్బై మైళ్ళ స్పీడ్లో వెళ్ళిపోతూ ఉంటాడు వెళ్ళిపోతూ ఎవరినో కొట్టేస్తుంది కొట్టేసినప్పటి నుంచి ఇంకా వాడి టెన్షన్ మీరు చూసి తీరాలి ఆ హీరో హుండా పోతుంది అది ఆ చుట్టుపక్కల వాళ్ళు దాన్ని వెరక్ వీడు పోలీస్ స్టేషన్లో రిపోర్టు వీడు నెలకోసారి పోలీస్ స్టేషన్కి వెళ్ళి రిపోర్ట్ ఇస్తూ ఉండాలి తర్వాత కోర్టులో కేసు ఒకటి వేస్తారు ఈ కోర్టు కేసు మాఫీ చేయించుకోవడం కోసం ప్రయత్నం అంతా కరప్షన్ ఆ కోర్టు కేసు మాఫీ చేయించు కోర్టులో కనుక కేసు రెగ్యులర్గా వెళ్తే వాళ్ళు యాభై వేలతో పనిష్మెంట్ ఫైన్ వేస్తారు కదా వీడు అదంతా ఆ టెన్షన్ భరించలేక వీడికి అంతమిచ్చి వాడికి అంతమిచ్చి ఏదేదో చేసి ఎంత టెన్షన్ పడిపోతారంటే సో చూడండి యువకుడు అంత దుఃఖాన్ని అనుభవించడానికి హేతు ఏమిటో తెలిసిన కేవలం పవర్ మూత్రం కాబట్టి సాధు యువ అయి సాధు యువ కాకుండా సపోజ్ సింపుల్ ఎగ్జాంపుల్ సపోజ్ వాడు సిగరెట్లు అలవాటు అనుకోండి ఆ యు ఆ యంగేజ్లోనే వాడికి ఒక మైల్ దూరం పరిగెత్తలేడు సిగరెట్లకు అలవాటు పడ్డవాడు ఆ లంగ్స్ యొక్క లైనింగ్ అంతా సూపర్ఫిషియల్ పైన ఉండే లైనింగ్ అంతా చెడిపోయి ఆక్సిజన్ ఇంటేక్ బాగా తగ్గిపోతుంది మనం ఇలా గాలి పీల్చినప్పుడు సిస్టంలోకి ఎంత ఆక్సిజన్ వెళ్తుందో టెన్ యూనిట్స్ ఆక్సిజన్ వెళ్తే వాడికి 5 యూనిట్సే వెళ్తుంది దాంతోటి వాడు ఎప్పుడూ కూడా వాడు ఆయాస పడిపోతూ ఉంటాడు సో ఈ అడ్వర్టైజ్మెంట్లో ఏమన్నా చూపిస్తారంటే వీడు సిగరెట్ కాల్చి పది మందిని కొట్టినట్టుగా చూపిస్తాడు సిగరెట్ కాల్చిన వాడు పది మందిని కొట్టడం మాట అలాంటి వాడికి ఆయాసం వచ్చేస్తూ ఉంటుంది యూ కెనాట్ హ్యాండిల్ దట్ ఎక్స్ట్రా నీడ్ ఆఫ్ ఆక్సిజన్ వాడికి దొరకదు ఎందుకంటే ఆ లంగ్స్ పాడైపోయాయింటే They are irreversibly destroyed, even in the very first smoking uh, effort. Uh, in science and science, nicotine is a very dangerous chemical. Anyway, so what it was, that working on ananda was not there. One of the things you had to do was not there. Ananda was not there. Tension was not there. Anxiety was not there. That's why it's very important to say that You define an ideal human being అన్ని కండిషన్స్ పెర్ఫెక్ట్గా ఉంటేనే ఐడియల్ మానుషా ఆనందం మనం డిఫైన్ చేయగలుగుతాం ఆ కండిషన్లో తేడా వచ్చిందంటే తగ్గిపోతుంది ఆనందం తగ్గిపోతే మన యూనిట్ అవుతుంది కాబట్టి సాధు యువా అదే అందు గురించి శంకర్లు అంటారు యువాప్య సాధుర్భవతి యువాప్య సాధు సాధురప్యువా వీడు చాలా బుద్ధిమంతుడు కానీ యాభై ఏళ్ళ పై తర్వాతే యాభై ఏళ్ళ ముందు అన్ని చెడ్డ లక్షణాలు ఉన్నాయి వాడికి అది పూర్ణ ఆనందం కాదు ఇప్పుడు మంచి యౌ్వనంలో ఉన్నాడండి కానీ అన్ని అవలక్షణాలు ఉన్నాయి వాడికి పూర్ణ ఆనందం ఉండదు కాబట్టి యువకుడై సాధువు కాకపోతా అసాధుభవతి ఆరు సాధురపీ అయువ సత్పురుషుడే కానీ యువకుడు కాదు ఈ రెండు సిచ్యువేషన్స్ కూడా ఆనందము యొక్క యూనిట్కి భంగమే కాబట్టి సాధు యువ అయి ఉండాలి ఎంత బాగుందో నా విశేషణం అత విశేషణం సాధువేతి కాబట్టి ఉత్తిగా యువకుడు మీకు ఆనందాన్ని డిఫైన్ చేయాలి యంగ్ మ్యాన్ అంటే చాలుదాం వాడు సాధు యువా యంగ్ మ్యాన్ లివింగ్ ఇన్ ప్రాపర్ వాల్యూ స్ట్రక్చర్ వాడు సాధు యువ సంజయ్ దత్ ఈస్ హీ సాధు యువ ఎన్నో తెలుసు అండి వాడు హీ స్పెంట్ టూ ఇయర్స్ ఇన్ ఇన్ ఎ శానిటేరియం న్యూయార్క్లో ఈ డ్రగ్ ఎడిక్షన్స్కి డీటాక్సిఫికేషన్ సెంటర్లో వాడు రెండేళ్ళు ఉన్నాడు వాడు వాడు సాధు యువా కాదు అంచేతనే వాడు ఎప్పుడు టెన్ వాడు బతికే టెన్షను ఏదో ఒక ఎగ్జాంపుల్ ఇవ్వాలి కాబట్టి లేకపోతే పాపం మనం ఎందుకు అతన్ని నేను ఎందుకు ఆడిపోసుకోవాలి ఐ డోంట్ నో హిమ్ ఏదో ఎగ్జాంపుల్ మీకు చెప్పడం కోసం నేను చెప్పాను సాధుయువా అయ్యి ఉండాలి లేకపోతే ఆనందం లేదు కేవలం ఇవ్వను ఉంటే ఆనందం ఉందనుకుంటే పొరపాటు ఎనీవే అధ్యాయకహ సో భాష్యకారులు అధ్యాయిక అన్న దాన్ని ఎకహగా మార్చుకుని ఆయన వ్యాఖ్యానం చేస్తున్నారు అధీత వేదహ వాడు వేదం చదువుకున్నవాడై ఉండాలి అంటే చదువుకున్నవాడై ఉండాలి చదువుకున్నవాడు కాకపోతే ఆనందం లభించదు ఇప్పుడు మీకు నేను ఎగ్జాంపుల్ చెప్తాను చాలా మంచి వాళ్ళు ఇద్దరు ఉన్నారండి చాలా మంచి వాళ్ళు ఇద్దరు మంచి ప్రైమ్ ఏజ్లో ఉన్నారు ఇరవై ఐదేళ్ల వయస్సు మంచి ఇద్దరు సత్పురుషులే ఒకడు ఎంఏ పాస్ అయ్యాడు ఇంకొకడు అక్షరాలు రావు ఎవరికి ఎక్కువ ఆనందం లభిస్తుంది ఎంఏ ప్యాస్ అయిన వాడికి ఎందుకో తెలుసిన ఆ విద్య ఏం చేస్తుంది అంటే ఏ విద్య అయినా లౌకిక విద్య అయినా అది మనస్సుకి ఒక పరిణతిని ఒక మెచ్యూరిటీని తీసుకొస్తుంది మెచ్యూర్ అయిన మైండ్ గమ్ముని యాజిటేషన్ తగ్గిపోయి ఆనందం కలుగుతుంది అంచేతనే ఇప్పుడు చాలా సత్పురుషులు మంచి వాళ్ళు ఉంటారు యంగ్ పీపుల్ బుద్ధిమంతులే పల్లెటూరు నుంచి మన హైదరాబాద్ వస్తారు ఎర్ర బస్సులో ఎక్కువ వస్తారు అండ్ చేస్తే వాళ్ళని ఎర్ర బస్సు అని వాళ్ళకి ఎడ్జెక్టివ్ కింద కూడా వాడుతూ ఉంటారు సో వాళ్ళు వస్తారే వాళ్ళు వస్తూనే చాలా టెన్స్గా ఉంటారు దే కెనాట్ ఎంజాయ్ దట్ మచ్ ఎవరు ఎంజాయ్ చేస్తారు కానీ దే కెనాట్ ఎంజాయ్ దట్ మచ్ ద బ్యూటీ ఆఫ్ ద సిటీ అండ్ ఆల్ ఎందుకంటే ఆ పరిణతి ఉండదు కాబట్టి చదువు అన్నది ఆనందాన్ని అనుభవించాలంటే కూడా ఎడ్యుకేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి ఆ విశేషణం కూడా మనం వేసుకోవాలి అధీతవేద హీఈ రీజనబ్లీ వెల్ ఎడ్యుకేటెడ్ అయి ఉండాలి లేకపోతే వాడు ఆనందం తగ్గిపోతుంది ఆశిష్ఠుతమ ద్రధిష్ట అక్కడ మంత్రంలో దృఢిష్ట అని ఉంటుంది వ్యాఖ్యానం దగ్గరికి వచ్చేవాడికి దృఢిష్ట బలిష్ట ఏవం ఆధ్యాత్మిక సాధన సంపన్న తర్వాత వీడు ఈ మూడు లక్షణాలు కూడా వాడుకు ఉండాలి వాడు ఆశిష్ట అంటే చక్కగా ఆశుతమ అంటే హీ మస్ట్ హ్యావ్ దట్ స్కిల్ టు యాక్ట్ క్విక్లీ అండర్ విత్ వితౌట్ ఎనీ డౌట్ గమ్ముని యాక్ట్ చేసే స్వభావం కలగ భయ స్వభావం గలవాడు స్వభావం గలవాడు ఉన్నాడు అనుకోండి వాడికి ఆనం ఆనందం తగ్గిపోతుంది కాబట్టి వాడు ఆశిష్ట అంటే చాలా చక్కటి స్కిల్డ్ పర్సను ఆలస్యం చేయకుండా భోగ్య వస్తువు లభించిన వెంటనే ఆలస్యం చేయకుండా తక్కువనే ఎంజాయ్ చేసి ఇవాడై ఉండాలి అలా ఉండాలి నేను మీకో దృష్టాంతం చెప్తాను ఒకసారి నేను విమానంలోకి ఎక్కుతున్నాను ఏదో దృష్టాంతం చెప్పాలి కాబట్టి చెప్తున్నా విమానంలోకి ఎక్కుతున్నాను ఎక్కుతుంటే నాకు కొత్త నాకు తెలీదు ప్లేస్ దాంతో కొంచెం పెరుకే నాకు విమానంలో టికెట్ నాకు ఉంది పక్కవాడికి ఉంది కానీ నాకు పెరుకు ఏ వాడు పక్కవాడు ఉన్నాడు వాడికి బాగా అలవాటు వాడు ఏం చేశాడంటే జగజగా ఎక్కాడు ఎక్కి కూర్చోగానే వాడి చేతిలో బ్రేక్ఫాస్ట్ ట్రే ఉంది ఇది ఎక్కడి నుంచి పట్టుకుంటే వీడు లేదు వీడికి ఎందుకు వచ్చింది దాన్ని దాకేమో కంపారిజనం అదే వాడి ఎంత అదృష్టవంతుడు మనకు లేదని అంటే హీ నోస్ హిజ్ రైట్స్ ఐ డోంట్ నో మై రైట్స్ అండ్ ఈ టేక్స్ ఎ లిటిల్ వైల్ ఫర్ మై టు నో మై రైట్స్ అప్పుడు నేను ఐ కాల్డ్ అయిన ఎయిర్ హోస్టెస్ అండ్ టోల్డ్ ప్లీజ్ సెర్వ్ మీ బ్రేక్ఫాస్ట్ దెన్ షీ ఇమీడియట్లీ సీ సెర్వ్ నాకు ఆ ధైర్యం రావడానికి ముందు వాడిని చూస్తే కానీ నాకు ఆ ధైర్యం రాదు సో ఈ విధంగా వాడికి ఏమిటంటే హీ నోస్ ఎవ్రీథింగ్ క్లియర్లీ దెర్ ఫర్ ఆశిష్ట టుల్ఫిల్స్ హిజ్ రైట్స్ దట్ ఆల్సో నాకేమో టెన్షన్ ఆర్ యాజిటేషన్ సో దట్ వే ఇఫ్ యూ ఆర్ నాట్ స్కిల్ఫుల్ అండ్ ఇఫ్ యూ డోనాట్ హ్యావ్ దట్ స్ఫూర్తి అంటారు సమయానికి ఆ మనస్సుకి స్ఫూర్తి కనుక లేకపోతే ఆ భోగ్య వస్తువు అక్కడే ఉంటుంది మనం ఎక్కడే ఉంటాం అలా దానికే చూస్తూ ఉంటాం ఇంకొకటి వచ్చి టక్మం తీసుకుని ఎంజాయ్ చేసే అవకపోతాం కాబట్టి అశిష్ట కూడా అయ్యి ఉండాలి తర్వాత ద్రధిష్ట శరీరంలో బలం దృఢంగా ఉండాలి ద్రఢిష్ట అంటే శంకరులు ఏమంటున్నారంటే మనోధైర్యం ఉండాలి ఎందుకంటే బలిష్ట సో బలవత్తమ కాబట్టి స్కిల్ అండ్ క్విక్ యాక్టింగ్ కెపాసిటీ ఆ స్ఫూర్తి so that uh, that correct idea kadigi undatamu thena manasu lo dhairyam undalu uh, manasu lo dhairyam undalu kontha mandiki beruku swabhavam timidity timid people untaru uh, i am a timid person myself real speaking so a uh, timidity is chestundante it it uh, somehow comes in the way of i uh, enjoying a few well deserved benefits something i deserve ఎట్ ఐ ఫెయిల్ టు గెట్ దట్ బెనిఫిట్ బికాజ్ ఐఎమ్ టిమ్మింగ్ సో అలాంటి పరిస్థితి వస్తూ ఉంటుంది వీడికి అది ఉండకూడదు దాంతో ఆనందం తగ్గిపోతూ ఉంటుంది అందుకోసం మనోధైర్యం ఉన్నవాడు తర్వాత శరీర బలం కలవాడు అంచేతనే శంకర్లు ఏమన్నారంటే ఆధ్యాత్మిక సాధన సంపన్నహ ఇవన్నీ ఆధ్యాత్మిక సాధనాలు అంటే వితిన్ ది బాడీ క్షేత్రము ఈ బాడీ మైండ్ సెన్స్ కాంప్లెక్స్లో ఉండే లక్షణాలే ఈ లక్షణాలు బాడీ మైండ్ సెన్స్ కాంప్లెక్స్ ఫుల్లీ ఎక్విప్డ్ అవుతుంది ఎప్పుడు ఆశిష్టో దృఢిష్టో బలిష్ట అయితే ఈ కాంప్లెక్స్ కంప్లీట్గా ఎక్విప్ కాలేదనుకోండి అప్పుడు బయట భాగ్య భాగ్యం ఎంతోన్నా కూడా వాడు ఎంజాయ్ చేయలేకపోతాడు సో ఆ విధంగా హిమిడిటీ లేకుండగా క్విక్ యాక్టింగ్ కెపాసిటీ ఉండి శరీర బలం ఉండి సాధువు ఉండి యువ అయ్యుండి అధీత వేద మంచి అధ్యయనం చేసిన వాడు అయ్యుండి మంచి వాల్యూ సిస్టమ్ ఇన్ని ఉంటే వాడికి లై ఇట్ షోస్ ఇట్స్ ఫుల్ విగర్ అండ్ ఎంజాయ్మెంట్ ఆ రకంగా ఒక యూనిట్ని డిఫైన్ చేస్తారు ఇంకా తస్యేయం పృథివీ సర్వా విత్త విత్తేన ఉపభోగ సాధన దృష్టాన అదృష్టాథన కర్మ సాధనేనా సంపన్నా పూర్ణ తస్య ఇయం పృథివీ సర్వ సంపన్న వాడికి మొత్తం భూమండలం అంతా కూడా వాడి ఆనందం కోసమే తయారై ఉందా అన్నట్లుగా సహకరిస్తోంది పృథివీ సర్వ ఎలాగా ఎలా సహకరిస్తోంది అంటే విత్తస్య పూర్ణ విత్తస్య అంటే విత్తేన షష్ఠీకి తృతీయ అర్థం సో విత్తముతో అని అర్థం విత్తస్య అంటే విత్తమునకు నిండి ఉంది అంటే విత్తముతో నిండి ఉంది విత్తము రెండు రకాలు విత్తము అంటే ఏమిటి ఉపభోగ సాధనము మీరు ఏదైనా భోగించాలి అనుకుంటే దానికి సాధనం పేరే విత్తం విత్తం అంటే క్యాష్ అని కాదు అర్థం విత్తం అంటే అలాగనుకునేది క్యాష్ ఉంటే ఏమైందండి క్యాష్ ఉంటే మీకు ఆనందం వచ్చేస్తున్నాయేమే నో సో ఉపభోగ సాధనేనా ఆ క్యాష్ కన్వర్ట్ అవ్వాలి భోగ సాధనంగా కన్వర్ట్ అవ్వాలి ఈ ఉపభోగ సాధనము రెండు రకాలు దృష్టార్థేనా అదృష్టార్థేనా దృష్టార్థం ఉంటే ఎదురుకుండా కంటికి కనపడేటువంటి భోగ సాధనాలు అదృష్టార్థం అంటే వీడికి భాగ్యం ఉండాలి వీడికి ఆ పుణ్యం చేసుకుని ఉండాలి ఒకరిని తీసుకెళ్లి మీరు ఫైవ్ స్టార్ హోటల్లో పారేశారనుకోండి వాడు అక్కడ ఎంజాయ్ చేసేస్తాడు మీరు అనుకుంటే పడుకోండి వాడు టెన్షన్లో ఉంటాడు అక్కడ నిద్ర పట్టకుండా హంసతూలికాల్పం మీద నిద్ర పట్టకుండా ఇటు దొర్లతో నానా హింస పడుతూ ఉంటారు కొంతమంది ఇంకోవాడు ఫుట్పాత్ మీద పడుకుని గుర్రు నిద్రపోతూ ఉంటాడు మొన్నటి పొద్దున్న పోలీసు వచ్చి కర్రతోటిలా అనేదాకా వీడి నిద్రపోతూనే ఉంటాడు సో వాడి ఆనందం వాడిది కాబట్టి సో ఆ పుణ్యం ఆ అదృష్టం కూడా ఉండాలి కేవలము భాగ్ భోగ సాధనాలు చూసుకుని ఆనందం వచ్చేస్తుందని మనం అనుకోకూడదు మరి ఈ రెండు రకాల భోగ సాధనాలు అంటే అదృష్టము పుణ్యము తర్వాత ఈ భోగ సాధనాలు ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయంటే వీడు ఇంతకుముందు మంచి సత్కర్మ చేసుకుని మహాపుణ్యాన్ని సంపాదించుకుని ఉండి ఉండాలి కర్మ సాధనేనా ఆ విధంగా ఈ పృథివీలోకము వాడికి అన్ని విధములైనటువంటి సాధనములతోటి సంపూర్ణంగా రెడీగా ఉన్నది అంటే అర్థం ఏటో తెలుసిన రాజా పృథివీ పతిరిత్యర్థ వాడు మహారాజు పృథివీకి పాలకుడైనటువంటి మహారాజు అయి ఉంటాడు అయి ఉంటే వాడికి అన్ని సరపడ సిద్ధంగా ఉన్నాయి ఇన్ని కండిషన్స్ ఉంటే తస్య ఆనంద స ఏక మానుష మనుష్యానం ప్రకృష్ట ఏక ఆనంద వాడికి లభించే ఆనందం ఒక యూనిట్ కింద వేసుకోండి ఎంతో కొంత టైమో ఏదో పెట్టుకుంటే పెట్టుకోవచ్చు వాడికో గంట లభించే ఆనందమో లేదా ఓ రోజో లేదా వాడికో పదేళ్ల కాలంలో లభించే ఆనందమో ఏదో ఒక ఆనందాన్ని మనం పెట్టుకునే అదే ఒక యూనిట్ వాడికి లభించే ఆనందం అది మనుష్యానా ప్రకృష్ట మానవులలో కల్లాగా ఇంకా మనుష్య జన్మలో ఇంకా అంతకంటే ఎక్కువ ఉండడానికి వీల్లేదు ఎన్ని కండిషన్స్ ఉంటే హైయెస్ట్ పాసిబుల్ ఆనందం లభించే అవకాశం ఉందో అన్ని కండిషన్స్ ఇక్కడ చెప్పేశాం ప్రకృష్ట ఆనందర్వాత మానుష ఆనంద ఏకో మనుష్య గంధర్వాణ చాకామహతం మానుష ఆనంద ఇటువంటి మానుష ఆనందములు మనుష్యానందము యూనిట్లు వంద వేసుకుంటే సహా ఏక మనుష్య గంధర్వా నా ఆనంద ఈ మనుష్య గంధర్వులు మనుష్య జన్మని పొంది కొద్దో గొప్ప పుణ్యం చేసుకుని వెంటనే గంధర్వులుగా పుట్టారు వాళ్ళని మనుష్య గంధర్వులు ఉంటారు కొంచెం మోడర్న్ గా చెప్పాలంటే భారతదేశంలో పుట్టి కొంత పుణ్యం చేసుకుని హాలీవుడ్లో మళ్ళీ పుట్టారనమాట వెళ్ళి వాళ్ళని మనుష్య గంధ దీనికి ఇప్పుడు పెన్సిల్వేనియాలో ఆ డియర్ హంటింగ్ సీజన్ ఒకటి అనౌన్స్ చేస్తారు డియర్ హంటింగ్ సీజన్లో ఆ నెల సమ్మర్లో అనౌన్స్ చేస్తారు వాళ్ళు అనౌన్స్ చేసినప్పుడు వన్ మంత్ టైమ్ ఇస్తారు ఆ వన్ మంత్ టైంలో మీరు అడవిలో ప్రవేశించి తుపాకులు పట్టుకుని డీర్ని హంట చేయొచ్చు అలాగే వాళ్ళు హంట చేస్తూ ఉంటారు వాళ్ళకి అదే పని ఆ వన్ మంత్ టైమ్ దానికి కూడా మళ్ళీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం చేస్తారు కోచింగ్ అది ఉండదు లేదు మళ్ళీ దాంట్లో కూడా మళ్ళీ లాయబైడింగ్ చేసి పని పాపప్పల్లో కూడా లాయబైడింగ్ ఎనీవే సో ఆ డీయర్ హంటు చేస్తారా స్వామీజీ ఓ మాట చెప్పారు పూర్వజన్మలో వీళ్ళందరూ డియర్స్ ఆ డియర్ రేవో ఆ పూర్వజన్మలో హంటర్స్ ఆ హంటర్స్ అందరూ ఈ డియర్ కింద పుట్టారు ఆ హంటు చేయబడిన డియర్ అల్లి కూడా వీళ్ళలా పుట్టి ఆ పగ తీర్చుకుంటున్నాయి అని చెప్పారు కరెక్ట్ దాట్ హ్యాపన్స్ లైక్ దా సో ఎనీవే కనుక వీడు పుణ్యం చేసుకుంటే ఆ నెక్స్ట్ జన్మలో వాడికి అభివృద్ధి వచ్చేస్తుంది సో మనుష్యుడిగా పుట్టి పుణ్యం చేసుకుని గంధర్వ లోకంలో గంధర్వలోకం అంటే హయ్యర్ లెవెల్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ పద్నాలుగు లోకాల్లో ఏదో లోకం అనుకోండి అక్కడ భోగాలు ఎక్కువగా ఉంటాయి సో నా అభిప్రాయంలో గంధర్వలోకం అంటే నేను అనుకోవడం అది హాలీవుడ్ అనే అనుకుంటున్నాను హాలీవుడ్ లేకపోతే లాస్ వెగస్ అని కూడా అనొచ్చు అంటే అనొచ్చు లాస్ వేగస్ అటువంటిది ఏదో గంధర్వలోకం అది చూడ్డానికి కూడా గంధర్వలోకల్లాగే ఉంటాయి అవి మనుష్య లోకల్లా ఉండవు అక్కడ ఈ ఎంటర్టైన్మెంట్ అనే పదాన్ని వాళ్ళు దే టేక్ ఇట్ టు ఇట్స్ ఎక్స్ ఎక్స్ట్రీమ్ ఎక్స్టెంట్స్కి తీసుకెళ్ళిపోతారు తను ఎనీవే వాళ్ళు మనుష్య గంధర్వులు ఈ మనుష్య గంధర్వులకి ఎక్కువ ఆనందం లభి వాళ్ళ నిజానికి నేను అలా అన్నానే కానీ ఐఎమ్ నాట్ షూర్ ఆఫ్ ఇట్ మై సెల్ ఎందుకంటే మనకి లభించే పిసరంత ఆనందం కూడా వాళ్ళకి దొరుకుతూ ఉండుండకపోవచ్చు దట్ ఇస్ సమ్హవ్ ఐ ఫీల్ ఇట్ ద ఒకవేళ లభిస్తే అలా అనుకోవచ్చు సో ఈ మనుష్య గంధర్వులకి హండ్రెడ్ టైమ్స్ ఆనందం మానవ మనుష్య ఆనందాన్ని హండ్రెడ్ పెట్టి గుడిస్తే వాళ్ళకి ఒక ఆనందం అవుతుంది మానుషానందా శతనోత్కృష్ట మనుష్యగంధర్వాణమానందనుషానందానికి వంద రెట్లు మనుష్య గంధర్వుల యొక్క ఆనందం ఎవరండి మనుష్య గంధర్వులు అంటే పాపం చెప్తున్నారు ఆయన చెప్పలేమో అనుకున్నాను మనుష్యా కర్మవిద్యా విశేషాత్ గంధర్వత్వం ప్రాప్తాహ మనుష్య గంధర్వాహ అది వీళ్ళు మనుష్య గంధర్వుడు ఇంతకు ముందు జన్మ జస్ట్ ఎర్లియర్ బర్త్లో మనుష్యులు మనుష్యులుగా ఉండి కర్మ విద్యా విశేషాత్ చక్కటి పుణ్యకర్మలు చేసుకున్నారు విద్య అంటే ఉపాసన కేవలం కర్మే కాకుండా కొద్దో గొప్ప చక్కటి ఉపాసన కూడా చేసుకున్నారు ఇప్పుడు కేవల కర్మ ఎక్కువ ఫలాన్ని ఇవ్వదు కర్మతోడు ఉపాసన ఉండాలి కేవల కర్మని నిందిస్తోంది శాస్త్రం ఊరికే రిచువల్ రిచువల్ చేసినట్టు చేసేడని మన వాళ్ళు అలా కూడా అంటారు ఊరికే నెయ్యిని నిప్పుల్లో పోయాలి కాబట్టి పోసేడు అన్నట్టుగా ఉండకూడదు ఆ నిప్పుల్లో నెయ్యిని వేస్తున్నప్పుడు దాని ఎందు జోడించి వెయ్యాలి నిజానికి ఉపాసనకే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి ఎనీవే ఆల్ దట్ ఈస్ సెపరేట్ సో ఆ కర్మ విద్య విష విద్య అంటే ఉపాసన కర్మ ఉపాసన కలిపి వీళ్ళు ఆచరించి చక్కగా మనుష్య గంధర్వత్వాన్ని పొందారు పొందితే మానవులకి లేని కొన్ని ఎక్స్ట్రా ఫెసిలిటీస్ వాళ్ళకు వస్తాయి అందుకోసమే వాళ్ళకి ఆనందం ఎక్కువ లభిస్తుంది సాధన సంపత్తి పెరిగితే ఆనందం ఎక్కువ వస్తుందని ఒక లెక్క అదే అని అంటారు తేహీ అంతర్ధానాదిశక్తి సంపన్నా సూక్ష్మ కార్యకరణ అది మనుష్య గంధర్వులు మరి మనకు కనపడలేమంటే వాళ్ళు అంతర్ధానాన్ని చెందే శక్తి ఒకటి వాళ్ళకు ఉంటుంది అంచేతనే మనకు కనపడరు అంతర్ధానంగా ఉన్నంత మాత్రాన్ని వాడికి ఎక్కువ ఆనందం రానక్కర్లేదు వాళ్ళు కనపడరేమీ అన్నదానికి ఆ మాట అన్నారు ఆయన వాళ్ళు సూక్ష్మ కార్యకరణ వాళ్ళ శరీరము వాళ్ళకుండే ఇంద్రియాలు చాలా సూక్ష్మంగా సూక్ష్మంగా అంటే ఎక్కువ ఆనందాన్ని అనుభవించడానికి యోగ్యంగా ఉంటాయి ఇప్పుడు ఉదాహరణకి ఓ ఇరవై ఏళ్ళ కుర్రాడు ఉన్నాడు అరవై ఏళ్ళ పెద్ద ఒక ఆయన ఉన్నారు వీళ్ళిద్దరిలో ఎదురుకుండా ఒక ఆనందం పెట్టారు ఫస్ట్ క్లాస్ బఫే డిన్నర్ ఏర్పాటు చేశారు ఎవ ఎవడు ఎక్కువ ఆనందాన్ని అనుభవించగలుగుతాడు ఇరవై ఏళ్ల కుర్రాడు ఎందుకని బికాస్ వాడి జిఫ్వాడి పొట్ట వాడి శరీరము అన్నీ కూడా కొంత ఆహారాన్ని రుచి రుచ్యమైన ఆహారాన్ని తిని ఆరగించుకుని అరిగించుకునే శక్తి వాడుకుంటుంది ఈ అరవై ఏళ్ళ ఆయనకి అంత శక్తి ఉంటుంది కాబట్టి ఎంత పెద్ద బస్ఫే అయినా ఈయన ఏదో ఓపెసరిది ఓపెసరి గతికి కాలక్షేపం చేసుకుని కొద్దిగా ఆనందాన్ని పొందగలుగుతాడు వేరేస్ దిస్ యంగ్ మ్యాన్ సూక్ష్మమైన కార్యకరణములు కార్యము అంటే ఫిజికల్ బాడీ కరణము అంటే ఇంద్రియములు చాలా సూక్ష్మంగా సటిల్గా ఎక్కువ బెనిఫిట్ని తీసుకోగలిగేట్లాగా ఉంటాయి గనక ఎక్కువ ఆనందాన్ని పొందుతాడు ఇన్ ద సేమ్ వే మనుష్యులతో పోలిస్తే వీళ్లకు ఈ మనుష్య గంధర్వలకు ఉండేటువంటి అంటే ఫిజికల్ బాడీ ప్లస్ ఇంద్రియాస్ చాలా సూక్ష్మంగా బలంగా ఉంటాయి గనక ఎక్కువ ఆనందం వాళ్ళకు వస్తుంది తస్మాత్ ప్రతిఘాతాల్పత్వం తాం ద్వంద్వ ప్రతిఘాత శక్తి సాధన సంపత్తిష్ట అంటే వాళ్ళకి హండ్రెడ్ టైమ్స్ ఎందుకు ఆనందం ఎక్కువ ఉంది అన్నదాన్ని వ్యాఖ్యానిస్తున్నారు ఆయన వాళ్ళకి ప్రతిఘాత మనకి ఏదైనా ఆనందాన్ని కొద్దిగా పొందుదాం అనుకునేప్పటికీ ఎవడో అడ్డుపడిపోతుంది దానికి ఏదో ఆటంకం వచ్చి పడిపోతుంది వాళ్ళకి అటువంటి ఆటంకాలు తక్కువ ఉంటాయి తక్కువ ఉంటాయనే చెప్పాలి అసలు ఉంటాయనుకో అసలు లేవనకూడదు ఎందుకంటే వీడిపై వాడు ఇంకొకటి రాబోతున్నాడు కాబట్టి ఆ ప్రతిఘాతాలు అంత రిలేటివే ప్రతిఘాతాలు అల్పక్కగా ఉంటాయి ఒకటి తర్వాత ద్వంద్వ ప్రతిఘాత శక్తి ఎప్పుడు కూడా మీకు సుఖాన్ని మీరు అనుభవిస్తూ ఉంటే దాని ప్రక్కనే దుఃఖం పొంచి ఉంటుంది ఆ దుఃఖాన్ని తట్టుకునే శక్తి ఎక్కువ ఉంటే మీకు ఆ సుఖానుభవం ఎక్కువ ఉదాహరణకి కొద్దిగా తింటే కడుపులో బొట్టలు వచ్చేస్తాయనుకోండి వాడు బఫేకి వెళ్ళి వాడు ఏమి ఎంజాయ్ చేస్తాడు వాడు కర్మకారు కొద్దిగా ఎంజాయ్ చేసేటంటే రాత్రి అంతా కష్టపడతాడు దాంట్లో వాడికి సుఖమా దుఃఖమా దుఃఖమా ఎక్కువ ఉంటుంది కాబట్టి మీరు భోగాన్ని అనుభవిస్తూ ఉంటే పక్కనే దుఃఖం పొంచి ఉంటుంది మేము చిన్నప్పుడు సెకండ్ షో సినిమా చూసేవాళ్ళం ఎంజాయ్ చేసేసేవాళ్ళం మొన్నడు అసలు మేము సెకండ్ షో సినిమాకి వెళ్ళామనే తెలిసేది కూడా కదా అంత ఉత్సాహంగా ఉండేవాళ్ళం ఇప్పుడు కనుక రాత్రి పన్నెండు దాకా తెలివిగా ఉంటే మొన్నడు పాఠం చెప్పడం కల్లా ఉన్నడల్లా నీరసం వచ్చేస్తుంది అంటే ఏమిటి ఆ సుఖానికి తోడు దుఃఖం కూడా పక్కనే ఉంటుందే ద్వంద్వము ద్వంద్వలుగానే ఉంటాయి కేవలం సుఖం ఎక్కడా ఉండదు ఆ ద్వంద్వభాగాన్ని మనం ఎదుర్కొనే శక్తి మనకు ఉండదు అంచేతను మనకి సుఖంతో పాటుగా దుఃఖం కూడా వచ్చేసి న్యూట్రలైజ్ అయిపోతూ ఉంటుంది విరాజ్ వాళ్ళకి ఆ ద్వంద్వాలను ఎదుర్కొనే శక్తి ఎక్కువ ఉంటుంది అంచేతను కొంచెం సుఖం అధికంగా లభిస్తుంది సాధన సంపత్తి కూడా ఎక్కువ ఉంటుంది వాళ్ళకి మనకి సాధన సంపత్తి ఏముంది మనం ఎంత ఏది కావాలన్నా వెతుక్కోవలసిందే వాళ్ళకేమో మరి మనుష్య గంధర్వులు కదా డ్యాన్సులని పార్టీలని ఇవన్నీ ఏవని సమృద్ధిగా ఉంటాయి వాళ్ళకి ఉండుంటాయి అని ఆ సాధన సంపత్తి అధికంగా ఉండి ఇన్ని కారణాల చేత హండ్రెడ్ టైమ్స్ ఎక్కువ ఆనందము అత అతిహన్యమానస్య ప్రతీకారవత మనుష్య గంధర్వస్య సత్ కేవలము ఈ సాధన సామగ్రి ఎక్కువ ఉంది కాబట్టి ఆనందం ఎక్కువ లభిస్తుంది అని అక్కడతో ఆగిపోకూడదు ఫైనల్లీ ఎవడికి ఎప్పుడు ఏ ఆనందం లభించినా అది మనస్సు యొక్క ప్రసన్నత నుండే వస్తుంది అది ఆత్మానందము నుండే బయటపడుతుంది కాబట్టి ఏమవుతుందంటే మనుష్యుడికి ఈ సంసారికి సంసారి అయిన మనుష్యుడికి ఆ చిత్త ప్రసాదము అంటే చిత్తము ప్రసన్నము ఒకట అశాంతి అలజడి లేకుండా ప్రసన్నమైపోవాలి దాంట్లో ఇంకా ప్రాజెక్టింగ్ మైండ్ ఉండకూడదు అది ఎప్పుడైతే ప్రాజెక్టింగ్ మానేసిందో ది ఇన్నర్ స్ప్రింగ్ ఆఫ్ హ్యాపీనెస్ గెట్స్ ఎక్స్పోజ్డ్ ఆటోమేటికల్లీ అండ్ హీ గెట్స్ హ్యాపీనెస్ దేర్ శాంతి ఈజ్ హ్యాపీనెస్ ఈజ్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు శాంతి మోర్ శాంతి మోర్ హ్యాపీ లెస్ శాంతి లెస్ హ్యాపీ ఇప్పుడు ఈ మోర్ హ్యాపీ దేర్ మోర్ శాంతి ఆర్ మోర్ చిత్తప్రసాద ఎందుకు వాడికి అధికమైన చిత్తప్రసాదం అంటే చిత్తం యొక్క ప్రసన్నత ఎందుకు వస్తుందంటే తెలిసిన అప్రతిహన్యమానస్య వాడికి అడుగు ఆటంకాలు ఉండవు ఏదో మనం సుఖాన్ని పొందుదామనుకుంటామో పిక్నిక్కి బయలుదేరతండి ఊటీ ఊటీకి వేసంకాలం ఊటీకి బయలుదేరతాడు హైదరాబాద్లో ఒక్కపోస్తుందని రైల్లో ఎక్కుతాడు ఇంట్లో ఉంటే ఫ్యాన్ కింద హాయిగా పడుకుని ఉండి ఆ రైల్లో వీడికి సుఖమా రైలు దిగుతాడు రైలు దిగి ఊటికి వెళ్ళి అక్కడ హోటల్ దగ్గరికి వెళ్తాడు హోటల్ దగ్గరికి వెళ్తే మీరు రిజర్వేషన్ అవ్వలేదని చెప్పాడు ఇప్పుడు వీడు పిక్నిక్ ఏమైంది అక్కడికి సో ప్రతి అడుగు అడుగునా కూడా ఆనందానికి ఆటంకాలు వచ్చేస్తూ ఉంటాయి అంచే విసుక్కుంటూ ఉంటారు తిట్టేసుకుంటూ ఉంటారు వాళ్ళలో వాళ్ళే పిక్నిక్కి బయలుదేరి ఎందుకంటే ఆనందానికి ఆటంకాలు వచ్చేస్తున్నాయి అనమాట భార్యకి భర్త మీద చికాకు భర్తకి భార్య మీద పిల్లల మీద చికాకు ఎందుకు ఈ అంటే ఏవో ఆటంకాలు ఎవడో ఈ మూటలు మోసేవాడు ఒకడు ఉంటాడు చూడండి వాడి తంతాలు వాడి వాడు వీళ్ళ దగ్గర ఎక్కువ డబ్బులు కొట్టేస్తా సో ఇలాగేదో దుఃఖం వచ్చేసి ఆనందం చెడిపోతూ ఉంటుంది ఇటువంటి ప్రతిఘాతాలు ఈ ఈ గంధర్వులకు ఉండవు అంతే తక్కువగా ఉంటాయన్నమాట అంతేత అప్రతిహన్యమానస్య ఒకవేళ ఏదైనా ఆటంకం వచ్చినా ప్రతీకారవత దాని తన శక్తిచేతను దూరంగా త్రోసివేసే సామర్థ్యం వాడికి ఉంటుంది ఆ శక్తి మనకు ఉండదు కాబట్టి వాడికి ఎక్కువ ఆనందం ఆ విధంగా మనుష్య గంధర్వుడికి చిత్తప్రసాదము చిత్తము యొక్క ప్రసాదము ఎప్పుడు చెడిపోతుందో తెలిసినా ఆటంకము నేను ఆనందానుభవానికి వెళ్తుంటే ఆటంకం వచ్చింది చిత్తప్రసాదం చెడిపోయింది ఆ ఆటంకాన్ని నేను తప్పించలేకపోయాను ఇంకా అలాగే చెడిపోయే ఉంటుంది ఆ చిత్తప్రసాదం వీడికి ఆటంకాలు తక్కువే ఒకవేళ ఆటంకాలు వచ్చినా తీసేసేటువంటి సామర్థ్యము ఉంటుంది కాబట్టి ఆ చిత్తప్రసాదం అధికంగా ఉంటుంది ఆ కారణం చేతనే సో ఆ ప్రసాదము చిత్తప్రసాదము విశిష్టంగా గొప్పగా ఉన్న కారణంగా ఆ సుఖము అధికంగా ప్రకటమవుతుంది ఇంతకీ సుఖం లోపల నుంచే వస్తుంది హీ విల్ బి ఏబుల్ టు మచ్ మోర్ హ్యాపీనెస్ ఔట్ ఆఫ్ హిజోన్ స్వరూప వీ ఆర్ నాట్ ఏబుల్ టు మచ్ సో ఆ విధంగా హండ్రెడ్ టైమ్స్ ఎక్కువ ఉండటానికి హేతు అది పూర్వ భూ ఉత్తరత్తర భూమౌ ప్రసాదవిశేషుణానందోత్కర్ష ఉపయోగ ఇదే ప్రాసెస్ని మీరు అలా అప్లై చేసుకుంటూ పోవాలి క్రింద ఉన్నదానికంటే భూమి అంటే లెవెల్ పూర్వశ్యాం పూర్వశ్యాం భూమౌ పైనున్న లెవెల్లో ఉత్తరశ్యాము ఉత్తరశ్యాం భూమౌ ఆనందము హండ్రెడ్ టైమ్స్ ఉంటుంది ఎందుకని ప్రసాదము అంత ఎక్కువ ఉంటుంది కనుక ఎందుకు ఎక్కువ ప్రసాదం ఉంటుంది ఎందుకంటే అప్రతిధన్యమానస్య ప్రతీకారవత సో ఇంతకుముందు చెప్పిన విధంగా కార్యకరణ సూక్ష్మత్వధికంగా ఉండటము ఆనందానికి ఆటంకాలు తగ్గిపోతూ ఉంటాయి ఒకవేళ వచ్చిన ఆటంకాలని తీర్చుకునేటువంటి సామర్థ్యం పెరిగిపోతూ ఉంటుంది సో ఈ విధంగా ఈ లెవెల్ అలా ఇంక్రీజ్ అవుతూ పోతూ ఉండటం చేత ఒక లెవెల్ నుంచి మరో లెవెల్కి హండ్రెడ్ టైమ్స్ ఎక్కువ వెళ్తూ ఉంటుంది ఆ రకంగా మనం లిస్టు చూస్తున్నాము ప్రథమం అకామహతాగ్రహణం మనుష్య విషయ భోగ కామా కామానభిహత శ్రోత్రియస్ మనుష్యానందా శతానందోత్కర్ష మనుష్యగంధర్వేణతుల్య వ్యత ఇప్పుడిక్కడ గమనించదగ్గ విషయం ఏమిటంటే స ఏకో మానుష ఆనందనుంద అక్కడ అకామహ శ్రోత్రియస్య చకామహత్య అనే మాట లేదు పోనీ అక్కడ కూడా అకామహతుడైన శ్రోత్రియునకు ఈ మానుష ఆనందము వండును అని చెప్పొచ్చు కదా చెప్పం అలా చక్కడలేదు ఎందుకు లేదంటే అకామహతుడైన శ్రోత్రియుడికి లభించే ఆనందము ఈ మానుష ఆనందం కంటే ఎప్పుడూ ఎక్కువే ఇట్ ఈస్ నెవర్ ఈక్వల్ టు ఇట్ ఆర్ లెస్ దాట్ కాబట్టి అకామహతుడైన శ్రోత్రియుడు మనుష్యుడే అయినా వాడిని మనుష్య పర్యాయంలో అంటే ఇన్ ద సీక్వెన్స్ ఎలాంగ్ విత్ మనుష్యాస్ దాన్ని మనుష్య పర్యాయము మనుష్య పర్యాయంలో వాడిని వేయద్దు ఎందుకంటే వాడు మనుష్యుల్లో వాడేనా ఏకాలమునందైనా కూడా ఏ అత్యద్భుతమైన మనుష్యానందము కూడా వాడి ఆనందం కంటే తక్కువే అంచేతనే స ఏకో మానుష ఆనంద వెంటనే పక్కన శ్రోత్రియ అని లేదు అర్థమైందండి అది సో ప్రథమం అకామహత అగ్రహణం ప్రథమ పర్యాయంలో అకామహత అనే వాక్యం ఉన్నదే దానికి స్వీకరించకపోవుట అది చెప్పకపోవడానికి కారణం ఏమిటంటే మనుష్య విషయభోగ కామ అనభిహత్య శ్రోత్రస్య శ్రోత్రియస్య సో వీడు శ్రోత్రియుడు ఎటువంటి శ్రోత్రియుడు అకామహతుడైన శ్రోత్రియుడు అంటే కామనల చేతను కలుషితము కానివాడు కామనల చేతను కొట్టబడనివాడు హత అంటే కొట్టబడటం కామాలు కొట్టేస్తూ ఉంటాయి వీడు కామాలు ఎంత ఎక్కువో అంత ఎక్కువ దుఃఖం అనమాట కొట్టేస్తూ ఉంటే ఏడ్చేస్తూ ఉంటారు పిల్లలలాగే అలాగే వీడు కామ అభిహతుడైపోతూ ఉంటే దుఃఖాన్ని పొందుతాడు కానీ వీడు అకామహతుడు అంటే మనుష్యుడి యొక్క ఏ విషయ భోగాలైతే మనుష్యులకు లభించే విషయ భోగాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కామనలు ఉంటాయో ఆ కామనల చేత వీడు అభిహతుడు కాలేదు శ్రోత్రియుడు కాబట్టి వీడికి వచ్చేటువంటి ఆనందము ఎప్పుడూ మనుష్యానందం కంటే ఎక్కువగానే ఉంటుంది మనుష్యుడుగా ఉంటూ ఉండగా మనుష్యానందాత్ శతగుణానందోత్కర్ష అంచేతనే మనుష్యుడి కంటే ఎక్కువ ఆనందం లెవెల్లోనే వీణ్ణి వేసుకోవాలి కానీ మనుష్యానందం లెవెల్లో వీణు వేసుకోకూడదు ఎందుకంటే వీడి ఆనందం ఎప్పుడూ ఎక్కువే అంచేతనే వీడిని మనుష్య గంధర్వునితోటి సమానంగా చెప్పారు స ఏకో మనుష్య గంధర్వాణామానంద శ్రోత్రియస్యచాకామహత్యా అని అక్కడ వాడిని పెట్టారు కాబట్టి ఎవడ యొక్క మనస్సు ఎవడైతే శ్రోత్రియుడో అదేమిటో చెప్తారా లక్షణాలు మూడు లక్షణాలు ఈ మూడు లక్షణాలు ఉన్న మానవుడు మానుష ఆనందం కంటే కూడా మనుష్యుడుగా ఉంటూనే అధికమైన ఆనందాన్ని కలిగి ఉంటాడు అనే ఒక గొప్ప విషయాన్ని సూచించటం కోసమని ప్రథమ పర్యాయంలో ఈ అకామహత గ్రహణము లేకు లేదు అర్థమైందండి తర్వాత సాధుయు అధ్యాయక శ్రోత్రియత్వాజినత్వేతేశిష్ట శంకరులు దీన్ని చాలా కేర్ఫుల్గా హ్యాండిల్ చేస్తారు మనకి సూపర్ఫిషియల్గా వీడికంటే వాడికి వంద ఎక్కువ వాడికంటే వాడికి వంద ఎక్కువ ఉపన్యాసం చెప్పినట్టు కాదు కేర్ఫుల్గా హ్యాండిల్ చేస్తారు శృతిని బాగా హ్యాండిల్ చేస్తారు సో ఆయన అంటారు చూడు ఈ ఆనందం ఇలా పెరుగుతూ పోతోంది ఆనందం పెరుగుతో పోవాలి పోతున్నప్పుడు ఏ కారణాల వల్ల ఇలా పెరుగుతో పోతుంది అని మీరు ఆ కారణాలని గుర్తించాలి హేతువులను గుర్తించినట్లయితే దట్ ఈస్ ది పర్పస్ ఆఫ్ దిస్ స్టడీ సో ఓకే లెటెస్ ఫైండ్అవుట్ వాట్ వాట్ ఆర్ దోస్ హేతుస్ ఇప్పుడు మానుష ఆనందం ఒకటి ఉంది కదా ఆ మానుష ఆనందము వాడికి లభ్యం అది అది కూడా చాలా గొప్ప ఆనందం ఏకో మానుష ఆనందంటే అది మనుష్యులలో కల్లా ప్రకృష్టతమైన ఆనందం అక్కడే అసలు పాయింటర్ సార్ దే వెరీ గుడ్ పాయింటర్ సార్ దే వాట్ ఆర్ దే సాధు యువ అధ్యాయక అధ్యాయికమెన్స్ అధ్యాయక సో సాధుత్వము అధ్యయనము ఈ రెండు క్వాలిటీస్ ఉండాలి లేకపోతే వాడు యువకుడైనా వాడికి మొత్తం పృథ్వీ సామ్రాజ్యం అంతా వాడికి మీరు అప్పచెప్పినా వాడికి ఆనందం లభించదు కాబట్టి ఆ రెండు తీసుకోండి సాధన సంపత్తి అలాంటి పెట్టండి సాధన సంపత్తి అంతటా నిజానికి మనుష్య సాధన సంపత్తి కంటే దేవతలకి గంధర్వులకి ఎక్కువే ఉంటుంది ఆ సాధన సంపత్తి విషయం అలాంటి పెట్టి దీస్ టు క్వాలిఫికేషన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ అధ్యతనే శృతి అలా బోధించింది సాధు యువ అధ్యాయక ఒక ఏమిటి ఆ క్వాలిఫికేషన్సు సాధు అంటే అబృజినత్వము అది సాధు అధ్యాయక అంటే శ్రోత్రియత్వము ఆ వరస క్రమం అక్కడ లేదు అయినా అదంతే సో అవరుజినత్వము అంటే చూడండి మనిషి తన ప్రవృత్తిలో అమాయకత్వాన్ని పెట్టుకోడు దట్ ఈ అమాయకత్వాన్ని కలిగి ఉండడు అంతా టే వంకర వ్యవహారం చేస్తాడు అంటే కరప్ట్ ప్రాక్టీస్ చేస్తాడు స్ట్రెయిట్ ఫార్వర్డ్గా ఉండడు రుజువుగా ఉండడు దాన్ని దాన్ని వృజినా అని అంటారు పాము ఎలా వెళుతుంది వంకర టెంకరగా వెళ్తుంది నిటారుగా వెళ్ళదు వీడి బతుకు కూడా వంకర టెంకెర వీడి తల తీసి వాడికి పెట్టి వాడి వాడి జుట్టు వీడికి మూడేసి అలా మోసం కడుపులో ఒకటి పైకి ఒకటి ఎంతసేపు ఎదరువాడో ప్రశ్న అడిగాడు అనుకోండి వీడు క్యాల్కులేషన్స్ వేసి సమాధానం చెప్తాడు స్ట్రైట్ ఫార్వర్డ్ సమాధానం చెప్పడం వెంటనే సమాధానం చెప్పడం వెంటనే సమాధానం చెప్పేవాడు పాప అమాయకుడేవాడు వాడు చాలా రుజు స్వభావం కలుగు ఉంటాడు కాబట్టి శంకర్లు అంటున్నారు ఇక్కడ శృతం చెప్తుందంటే నీ స్వభావంలో ఇటువంటి కరప్షన్ నువ్వు నింపుకుని ఉన్నట్లయితే అసలు దట్ ఇట్ సెల్ఫ్ మార్స్ అవర్ హ్యాపీనెస్ మనకి ఆనందం కావాలి అంటే ఎవరైనా డబ్బులుంటే ఆనందం ఉండదు బంగాళాలు కార్లు ఉంటే ఆనందం ఉండదు మనస్సు ప్రసన్నంగా ఉంటే ఆనందంగా ఉండదు ఓకే పట్టండి మరి మనస్సు అంటే మనస్సు ప్రసన్నం అవ్వాలంటే మీ మనస్సు యొక్క ఆలోచించే తీరు తిన్నులు క్లీన్గా ఉండాలి అవరుజీనా ఏదో ఏదో ఒక ఏదో అంటారు ఏదో ఒక కొట్టి కొరి చూడండి కొరియో కెరియోనో అది అంటారు కొర్రి ఉంటాడే వాడు ఎప్పుడూ ఆనందంగా ఉంటాడు వాడు ఎప్పుడూ అలా గెలగల్లాడిపోతూ ఉంటాడు మిగతా వాడు ఎవరి గురించి ఆలోచిస్తూ ఉంటాడు వాడు చక్కగా కడుపు కడుపు నిండా భోజనం చేసి నిద్రపోతూ ఉంటాడు వీడు ఇక్కడ ఊరికే మల్ల గుల్లాలు పడిపోతూ ఉంటాడు అలాగే ఉండకూడదు ఎప్పుడు ఎప్పుడు ఏదో తప్పు పట్టే ప్రయత్నం ఎదరివాళ్ళు ఎల్ ఎప్పటికీ దోషాన్ని ఎత్తి చూపించే ప్రయత్నం అలా చేస్తుండే ఇప్పుడు మీరు ఆలోచించండి అత్తగారు కోడలో ఉన్నారనుకోండి పూర్వకాలం ఈ రోజుల్లో అలాగేం లేదు సో ఈ అత్తగారు కోడల్ని ఎలా తప్పుపడదామా అని ఆలోచిస్తూ ఉందనుకోండి ఆవిడకేమన్నా మనస్సు ప్రసన్నంగా ఉంటుందా పోనే అధికారం అంతా ఆవిడదేనండి అంగీకారమే మనస్సు ప్రసన్నంగా ఉంటుందా ఉండదు మనస్సు వృజినమైపోదు అలాంటి మనస్సులో మీకు ఆనందం ఎక్కడి నుంచి వస్తుంది భోగ సాధనాలు పక్కన పడి ఉంటాయి వీళ్ళు దుఃఖంతో ఉంటారు కొను అత్తగారు కాబట్టి కోడలకు అప్లై చేయండి డజన్ మ్యాటర్ సో మనస్సు ప్రసన్నంగా స్ట్రైట్ ఫార్వర్డ్ క్లీన్ దట్ ఈస్ ది ఫస్ట్ క్వాలిటీ ఎందుకంటే ఆనందము బాహ్య సాధనాలను బట్టి రాదు ఆనందము చిత్తప్రసాదాన్ని బట్టి వస్తుంది చిత్తప్రసాదము చిత్తము యొక్క లక్షణం దాన్ని మీరు చిత్తంలో డిస్కవర్ చేయాలి దానికి ఆటంకాలు ఏంటంటే ది వెరీ ఫస్ట్ ఆటంకం ఏమిటంటే ఉరుజినత్వము మోసపూరిత బుద్ధి అని అమాయకంగా ఉండాలి అమాయకంగా దీని మీద మీమాంస ఉంది భారతంలో ఏమన్నా అమాయకంగా ఉంటే ఇన్నోసెంట్గా ఉంటే నష్టాలు వస్తాయి కదా ఇన్నోసెంట్గా ఉంటే నష్టపోయేది ఏమిటో తెలిసిన వంద రూపాయలు రావాల్సిన తోటి యాభై రూపాయలు వస్తుంది నేను మహాపండితున్నా ఒక ఆయన అంత పెద్ద పండితుడు వేదంలో ఇంకెడవలేడు కానీ చాలా అమాయకుడు వేషం చూస్తే చాలా అమాయకంగా ఉంటాడు సో ఆయనంత పండితుడిని కూడా ఎవరికి తెలియదు ఆయన సభకు వెళ్తే మిగతా సెకండ్ రేట్ పతులందరికీ సంభావనలు ఇచ్చేసిన తర్వాత అరే పాప ఆయన ఉండిపోయాడు రాని ఎవడో నాలాంటి సత్పురుషులు రికమెండ్ చేస్తే ఆయనకు యాభై రూపాయలు ఇచ్చి పంపించారు ఆయన యాభై రూపాయల తెచ్చుకుని వచ్చాడు ఈయన చదువుకున్న దాంట్లో సగం చదువుకున్న వాళ్ళు వంద రూపాయలు పట్టుకుని వెళ్ళిపోయారు వాళ్ళు ముందే ఈయన తర్వాత యాభై రూపాయలు తెచ్చుకొచ్చాడు నేను పరిశీలించాను ఆ వంద రూపాయలు పట్టుకుని వెళ్ళిపోయిన వాళ్ళ జీవితంలో దుఃఖమే కానీ ఈ ఈ వందగా చాలేదని ఇంకో వందోలు ఇంకొకటో ఇంకొకటో ఏదో దుఃఖమే పాపం ఆయన ఎప్పుడూ అమాయకంగా ఇన్నోసెంట్గా ఉండి హీఈస్ ఆల్వేస్ హ్యాపీ అంచేతనే కోటీశ్వరుడు సుఖంగా ఉన్నాడు మీరు ఎప్పుడు అనుకోకండి ఎవడు సింపుల్ క్లీన్ లైఫ్ లీడ్ చేస్తూ ఉంటాడో అమాయకుడు ఇన్నోసెంట్ పర్సనో వాడే సుఖీ వాడే ఆనందంగా ఉంటాడు కాబట్టి ఆనందానికి అంటే నా అభిప్రాయం మనం దద్దం వల్లాగాను హ్యాండిక్యాప్డ్ అయిపోవాలని అభిప్రాయం కాదు వృజినత్వము ఉండరాదు ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే ఎదరవాడి గురించి పితూరి చెప్పేటువంటి స్వభావం ఉందంటే అది వృజినత్వం ఎవరివాడు నా వాడికి కష్టం కలగాలి అనే ఆ రకమైన అసూయా గుణం ఉంది అంటే అది రుజినత్వం సో ఎందుకంటే ఇన్ని మాటలు క్లీన్ మైండ్ ఇన్నోసెంట్ మైండ్ ఉండాలి వెరీ ఫస్ట్ క్వాలిఫికేషన్ అభిరుచినత్వం రెండు శ్రోత్రియత్వం వాడని వాడు చక్కగా ఉండాలి శాస్త్రాన్ని అధ్యయనం చేసినప్పుడు కూడా మీకు ఒక అద్భుతమైన ఆనందం లభిస్తుంది ఎప్పుడో తెలుసిన శంకరుడి వాక్యం అలాగా అది డే లైట్లా కనబడినప్పుడు లభిస్తుంది మీకు ఆనందం ఆ వాక్యం చదువుతుంటే అంతా హేజీగా గడబిడగా ఉందనుకోండి మీకు ఏ ఆనందం లభించదు టెన్షనే భాష్యం తీస్తే టెన్షన్ అంచేతనే భాష్యాన్ని పక్కన పెట్టేసి ఊరికే పై పైన అత్త మీద విమర్శ చేసుకుంటూ వెళ్ళిపోవడమే ఎందుకంటే భాష్యంలోకి వెళ్తే టెన్షన్ వాడు శ్రోత్రియుడే ఉండాలి అప్పుడే ఆ పరిణతి వస్తుంది విద్యానందం లభిస్తుంది యోగానందము అభ్యాసానందం భోగానందం ఏముందండి తింటే ఎంత ఆనందం కలుగుతుందండి ఓపిసర్ అంత ఆనందం కలుగుతుంది మళ్ళీ తర్వాత గడుపులో నొప్పే మిగుతుంది అసలైనటువంటి విద్యానందము ఇవన్న అసలైన చాలా ఉన్నత స్థాయికి చెందిన ఆనందం అవి అది లభించాలంటే వాడు శ్రోత్రియుడై ఉండాలి సాధుయువ అధ్యాయక కాబట్టి రెండు క్వాలిఫికేషన్స్ తీసుకోవాలి శ్రోత్రియత్వము అభిరుచినత్వము వెరీ ఇంపార్టెంట్ ఈ రెండు దే ఆర్ కామన్ ఫర్ ద హోల్ లాట్ మనుష్య గంధర్వులకి శ్రోత్రియత్వం లేదనుకోండి వాళ్ళకి ఆనందం రానే రాదు కాబట్టి ఎట్ ఎవ్రీ స్టేజ్ దే ఆర్ దేర్ దేహ్య విశిష్ట కాబట్టి అవి రెండింట్లో మార్పు ఉండదు మనుష్య మానుష ఆనందంలో శ్రోత్రియత్వము అభిరుదినత్వం ఉంటుందా మనుష్య గంధర్వు కూడా ఉంటాయి మరి అది వందరిట్లో ఎందుకు అంటే ఫర్ అనదర్ రీజన్ ఇట్ ఈస్ హండ్రెడ్ టైమ్స్ మోర్ దిస్ ఈస్ ది కామన్ గ్రౌండ్ మనుష్య గంధర్వుల కంటే దేవగంధర్వులకి హండ్రెడ్ టైమ్స్ మోర్ బట్ ది అభిరుచినత్వము శ్రోత్రియత్వము ఈస్ కామన్ దట్ ఈస్ సేమ్ కాబట్టి మీరు కనుక అభిరుచినత్వాన్ని శ్రోత్రియత్వాన్ని పట్టుకున్నారంటే మీరు ఆల్రెడీ యు ఆర్ వన్ విత్ ది హోల్ లాట్ ఆఫ్ సీక్వెన్స్ ఎట్ ఎవ్రీ స్టేజ్ యూ ఆర్ వన్ విత్ దెమ్ ఇన్ దీస్ టు క్వాలిఫికేషన్ ఇంకే దెర్ ఈస్ జస్ట్ వన్ మోర్ క్వాలిఫికేషన్ విచ్ ఇంక్రీజెస్ ఫర్ దెమ్ అండ్ యూ హ్యావ్ టు మేక్ అన్ ఎఫర్ట్ ఇంక్రీస్ ఇట్ ఆల్రెడీ యూ గట్ టూ థర్డ్స్ ఇన్ యువర్ పాకెట్ అభిరుచినత్వము శ్రోత్రియత్వము ఇంకొకటి ఉంది అది కూడా మీరు పాకెట్లో వేసేసుకుంటే మనుష్య గంధర్వానందం మీదే దేవగంధర్వానందం మీదే దేవానందము ఇంద్రానందము బృహస్పతి మొత్తం హోల్ లాట్ మీదే అయిపోతుంది ఇంకొకటి ఉంది అది వస్తుంది అకామహతత్వంతో విషయోత్కర్షాపకర్షత విశిష్యతే అది ఇప్పుడు అకామహతత్వం అనేటువంటి క్వాలిఫికేషన్ ఉంది అదొక్కటే ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది మనుష్యులకి మనుషానందానికి మనుష్య గంధర్వానందానికి కామన్ పాయింట్స్ రెండు ఉన్నాయి శ్రోత్రియత్వము అభిరుదినత్వము దెన్ ఇఫ్ ఎవ్రీథింగ్ ఈజ్ కామన్ దెన్ హౌ ఇట్ కెన్ బి హండ్రెడ్ టైమ్స్ దెన్ ఫార్ దెర్ ఈస్ క్వాలిటీ విచ్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ది గ్రోత్ ఆఫ్ హండ్రెడ్ టైమ్స్ సో ఆ గ్రోత్కి అదొక్కటే రెస్పాన్సిబుల్ అదేవిటో తెలుసిన అకామహతత్వం టూ టూ అన్ ది అదర్ హ్యాండ్ ఈ అకామహతత్వం ఇట్ వేరీస్ ఫ్రమ్ స్టేజ్ టు స్టేజ్ ఎలాగంటే ఇప్పుడు మనుష్యుడున్నాడు అనుకోండి మనుష్యుడికి విషయముల విషయభోగముల యొక్క ఉత్కర్ష ఉండదు అపకర్ష ఉంటుంది గంధర్వులకి విషయభోగముల యొక్క ఉత్కర్ష ఉంటుంది దాంతో వారికి అకామహతత్వము అధికంగా ఉంటుంది వీడికి అకామహతత్వము తక్కువగా ఎందుకంటే వీడి వంద కామనలు చేసాడనుకోండి వీడు వంద కామనలు చేస్తే వీడికి పదే పూర్తయి తొంభై పూర్తి కావు లే మనుష్య గంధర్వులకి వంద కామనలు చేస్తే వాడికి తొంభై పూర్తయి పది పూర్తి కావు కాబట్టి ఈ కామహతత్వము అనేది వీడి విషయంలో చాలా ఎక్కువగా ఉంటుంది వాడికి కామహతత్వం తగ్గిపోతుంది కాబట్టి అకామహతత్వంలో ఉత్కర్ష రావడం చేత వాడి ఆనందం వంద రెంట్లో అకామహతత్వంలో అపకర్ష ఉండటం చేత తక్కువ ఉండటం చేత వీడి ఆనందం వారి కంటే హండ్రెడ్ టైమ్స్ తక్కువ ఉంటుంది కాబట్టి ఈ అకామహతత్వము అనే పాయింట్లోనే ఈ వేరియేషన్ ఉంటుంది తప్పించి క్షోత్రియత్వము అభిరుజినత్వము ఈజ్ వెరీ కామన్ అంచేతనే అకామహతత్వము అనే లక్షణం కూడా ఒకడికి సరిపడింది అనుకోండి అప్పుడు ఏమవుతుంది ఆ ఆనందం వీడికి వచ్చేస్తుంది పూర్తిగా అంచేతనే ఎట్ ఎవ్రీ స్టేజ్ శ్రోత్రియస్యచామహత్య అనే క్వాలిఫికేషన్ యాడ్ చేసుకుంటూ పోతాం అది ఇప్పుడు మళ్ళీ చెప్తా మానుష ఆనందం ఉన్నదండి మనుష్య గంధర్వ ఆనందం ఉన్నది దీనికంటే ఇది హండ్రెడ్ టైమ్స్ మోర్ శ్రోత్రియత్వము అభిరుచినత్వము ఈజ్ కామన్ ఫర్ గ్రోత్ దెన్ దట్ ఈస్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ హండ్రెడ్ టైమ్స్ గ్రోత్ దెన్ వాట్ ఈజ్ రెస్పాన్సిబుల్ మనుష్యునకు అకామహతత్వము అనే క్వాలిటీ తక్కువ ఉంది ంధర్ములకు అకామహతత్వము అనే క్వాలిటీ ఎక్కువ ఉంది ఎందుకంటే వాళ్ళకి కామనలు సిద్ధించేస్తూ ఉంటాయి అంచేతన వాళ్ళు కామహతులుగా ఎక్కువ అవ్వరు అకామహతులు అనే క్వాలిఫికేషన్ వాళ్ళకి ఎక్కువ ఉంటుంది అంచేతనే మనుష్యానందం కంటే వాళ్ళ ఆనందం హండ్రెడ్ టైమ్స్ ఉంది బట్ ఎమాంగ్ ది మనుష్యస్ హూ హ్యాపెన్స్ టు బి శ్రోత్రియా అండ్ అవరుజిన బట్ హూ ఆల్సో హ్యాపెన్స్ టు బి అకామహత దెన్ వాట్ హ్యాపెన్స్ హీ గోస్ టు ధైర్ లెవెల్ అది మనందరం ఆ లెవెల్ కంటే తక్కువ ఉంటాము ఈ శ్రోత్రియస్ అకామహత శ్రోత్రియుడు ఆ లెవెల్ వెళ్ళిపోతాడు ఎందుకంటే ఇన్ దట్ థర్డ్ క్వాలిటీ ఆల్సో హీ రీచ్ దట్ ఈస్ హౌట్ లైక్ దట్ యూ హు లుకామహత గ్రహణం అంచేతనే అకామహతాన్ని గ్రహిస్తున్నారు ప్రతి చోట చూసారా ఈ శ్రోత్రియత్వ అభిరుజినత్వాలని ప్రతి చోట చెప్పట్లేదు ఉరికే క్రత్రియస్య అనే మాట వస్తోంది తప్పించి వృత్తి అకామహతస్య అనే వాక్యం ఉండదు మనిషి వాడు క్రోత్రియత్వం అనేది కామన్గా వస్తూ ఉంటుంది ఇంకా అభిరుదినత్వాన్ని తీసుకోలేదు ఇట్ ఈస్ అండర్స్టూడ్ ఇట్ ఇట్ ఫాలోస్ ఆటోమేటికల్ ది అకామహతత్వం విచ్ ఇట్ మేక్స్ దిస్ పర్సన్ సుపీరియర్ సైమిల్టేనియస్లీ అలాంగ్ విత్ ది హయ్యర్ లెవెల్ దేర్ ఫోర్ అట్ ఎవ్రీ స్టేజ్ ఈ అకామహతత్వాన్ని